తల్లి గర్భంలోనే వచ్చినాయింటారా అరే బాబు తల్లి గర్భంలో ఉండగానే వచ్చినాయి వీడికి ఆరు ఏమంటే అప్పుడు వాడికి పుట్టలేదు కదండి భౌతికంగా పుట్టలేదు అంతే కదా ఇంద్రియ ధర్మాలతో చూస్తే పుట్టలేదు కానీ వాడి ఉనికి నుంచి వాడు ఆల్రెడీ వచ్చేసాడు బయటికి జీవుడు ఆల్రెడీ స్థానం ఏర్పరచుకున్నాడు వాడు కావాల్సిన శరీరం ఏర్పరచుకున్నాడు గర్భస్థ శిశువుకి సుఖ దుఃఖాలు ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకున్నాడు గర్భస్థ శిశువుకే సుఖ దుఃఖాలు ఉన్నాయి చోక మోహాలు అక్కడి నుంచి ఏడవడం మొదలుపెట్టాయి బయటకు వచ్చిన తర్వాత ఏడవడం ఆ లోపలే ఏడడం మొదలుపెట్టి ఈ ఏడవడం అన్న పని చివరి దాకా ఏడుస్తూనే ఉంటాడు వీడికి పని పాటలేదు పుట్టిన దగ్గర పుట్టిన దగ్గరది కాదు తల్లి గర్భంలో ఏర్పడేటప్పటి నుంచి చూడండి కొంతమంది తల్లులకు గర్భస్థ శిశువు వలన అకారణ దుఃఖం ఏర్పడు ఇది మాతృమూర్తులకు మాత్రమే అవగతమయ్యేటటువంటి అంశం తండ్రులకి ఎప్పటికీ అర్థం కాదు వాడు ఎంతసేపు బయట నుంచి చూస్తాడు కదా వాడు వేస్ట్ పోలే వాడికి సరిగ్గా తెలియదు అనమాట అందుకని ఈ భర్త లాభంలా వీడు అప్పటికింకా తండ్రి కాలేదు జననం తర్వాత కదా వీడు తండ్రి అయ్యింది భౌతికంగా చూస్తే కానీ నిజానికి తను తండ్రి ఎప్పుడయ్యాడో తెలుసా భార్యను స్వీకరించగానే తండ్రి అయ్యాడు గృహస్థాశ్రమ ధర్మం స్వీకరించగానే ఇతను తండ్రి అయిపోయాడు ఆల్రెడీ అధిష్టానంలో కానీ మనం ఎప్పుడయ్యాడంటున్నాం తండ్రి ఓయో పిల్లో పిల్లాడో పుట్టినతో పుట్టాలైన పుట్టినప్పుడు తండ్రి అయ్యాడు ఇది మనంతా ఆరోప్యత సత్యాలన్న బయట మనకు భౌతికంగా లడ్డూ జిలేబీ కనబడితే అని లేకపోతే ఇట మానవుడు జీవభావంలోకి వచ్చేసేటప్పటికీ షడూర్ముల చేత బాధించబడుతున్నాడు ఆత్మస్థితిలో ఉన్నాడు అప్పుడు ఈ షడూర్ములు లేవు వికారములు లేవు అంటే జన నుంచి వినశతి దాకా అవి లేవు ఇవి లేవు వాడు ఎప్పుడూ అన్నాడు అందుకనే పెద్దలేం చెప్పారు ఏ సుఖీ ఒక్కడుగా ఉంటే సుఖీ ఎప్పుడు ఒక్కడుగా ఉన్నవాడెవడో వాడు నిరంతరాయ సుఖం అత్యంతిక సుఖం వాడు ఆత్మనిష్ఠుడు దో గడబిడు రెండో వాడు వచ్చాడు ఇక గడబిడ మొదలైంది ఏమంటే ముగ్గురు అయ్యారు అప్పుడేమైంది త్రయం త్రయం అయ్యేటప్పటికేమయ్యారు ముక్కలు చెక్కలు అయిపోయారు చార్ చౌపట్ అక్కడతో ఆగలవాడు ఇంకోటి కూడా తెచ్చుకున్నాడు తోడు చార్ ౌపట్ అని హిందీలో సామెత ఉంటుంది అనమాట అందుకని ఏక్ సుఖి ఎప్పుడు ఒక్కడుగా ఉండాలన్నమాట అంతర్ముఖంలో అంతర్ముఖ సాక్షిగా ఎప్పుడు ఆత్మభావంలో నిరంతరాయంగా బ్రహ్మభావంలో ఒకడుగా వాడంత సుఖమయ్యేది లేదు వాడు నిత్య సుఖి నిత్యముక్తుడు నిత్యానందుడు స్వాత్మానందుడు స్వరూపజ్ఞాన సంపన్నుడు స్వప్రకాశయుతుడు అలా ఉండాలి మానవుడు ఎప్పుడు మానవ జీవితం యొక్క ప్రాథమిక లక్ష్యం స్వధర్మం ఇది ఆత్మనిష్టయే ఈ ఆత్మనిష్ట తప్ప మిగిలినవన్నీ ఆరోపితమే అంతే అన్నం ఉండకపోతే ఆయనకు అన్నం ఎలా వస్తుందండి ఆరోపితం నేను ఉండకపోతే నా సంసారం అంతా ఏమైపోతుందండి రోడ్డు ఎక్కుతారండి వీళ్ళంతా బజ్జీల బండి దగ్గరికి నూ పానీ బండి దగ్గరికి పోతారండి ఆరోపితం అంత ఆరోపితం ఇదంతా ఒక్కసారి నేనన్న ఉనికి స్థానంలో సన్నిష్ఠలో బ్రహ్మనిష్టలో నుంచి ఒక్క అడుగు పక్కకేసారండి అయిపోయింది అంతా ఆరోపిత అందుకని సాంఖ్య దర్శనం ఏం చెప్పింది ఊరే బాబు నాయన నీ స్వస్థానం ప్రత్యేకాత్మ నీ స్వస్థానం పరమాత్మ అంతే ఒక్క అడుగు పక్కకేసావా మనస్సు అయిపోయింది చంద్రుడు చంద్రమా మనసు జాత సూర్యుడు సూర్యుడిగా ఉన్నసేపు ఏ పొడవాలేదు చంద్ర ప్రభావం పడింది ఆ అందరిలో మనసు పనిచేయడం మొదలుపెట్టేసి స్వేచ్ఛగా ఆత్మగాస్తా ఒక్కడుగు పక్కకేసేటప్పటికీ ఆ ఒక్కడికి ఇరవై అడుగులకు కారణమైంది అయ్యేటప్పటికేమైంది చతుర్వింశతి తత్వాల తయారైపోయింది ఒక్క మనసే అంతా తయారు చేసుకుంటుంది జాగ్రత్తగా మనసునేం చేయాలిప్పుడు షడ్వికారాలలో నుంచి షడూర్ములలో నుంచి బయటపడేయాలి అంటే తన స్వస్థానంలో నిలిపి ఉంచాలన్నమాట బయటపడేటప్పుడు తన స్వస్థానంలో నిలిపి ఉండాలి ఉదాహరణ చెప్పన కోడలు పుట్టింటికి అత్తింటికి రోజు వెళ్ళొస్తూ ఏమవుతుంది పక్కనే కదా అని రోజు పుట్టింటికి అత్తింటికి పూర్వకాలం ఏం చేసేవాళ్ళు దగ్గర దగ్గరలో ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడు కూడా అలాగే దగ్గర దగ్గరే కదా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అత్తవారింటి నుంచి పుట్టింటికి వెళ్ళొస్తూ ఉందనుకోండి నేను మా అమ్మ నాన్న తొడకపోతే ఎలాగా అని వెళ్ళొస్తూ ఉందనుకో ఏమవుతుంది ఆవిడలో రావాల్సినటువంటి పరిణామం ఎప్పటికీ రాదు పూర్ణత్వం రాజు ఎందుకని ఆవిడకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి పెరిగిన పుట్టింటి మీదే ఉంటుంది కదా ఈ మనసుకు వేరే పని పాట ఏమైనా ఉంటుందే అది ఎప్పుడు దాని చూడలేదు దొరుకుతుండే